కీర్తన నాలుగు వందల తొంభై చేపట్టి మమ్ముగావు శ్రీనరసింహా నీ పాదములే దిక్కు శ్రీనరసింహ చలగు వేయి చేతుల శ్రీనరసింహ చిలికేటి నగవుల శ్రీనరసింహ సిలుగులేని మంచి శ్రీనరసింహ నీచెలి తొడెక్కించుకున్న శ్రీ నరసింహ క్షీర సముద్రము వంటి శ్రీనరసింహ దైత్యుజీరిన వజ్రపుగోళ్ళ శ్రీ నరసింహ చేరి ప్రహ్లాదుని మెచ్చె శ్రీనరసింహ నృతించేరుదేవతలు నిన్ను శ్రీనరసింహ శ్రీవనితతో మెలగు శ్రీనరసింహ చేవదేరె నీమహిమ శ్రీనరసింహ శ్రీవేంకటాద్రిది శ్రీ నరసింహ సర్వజీవదయాపరుడవో శ్రీ నరసింహ